మనోజ్ చేయండి విశ్వప్రభిషేకంగా నా దీవ వాక్యప్రభా ధాన్యం చనిపోతున్నాం ఇచ్చండి నా జీవాన్ని సరస్వతం నడిపించండి రాణిబిడ్డలు నడిపించి వాక్య ధర పట్ట ధర మీరే నడిపించి సాయకాలం నడిపించి ఆటలు కలిసి తండ్రి కోరికా రాజమివా లోకా లోకాటీ క్రితము ఏర్పాటునా పటనం తండ్రి కోరికాయ మనకొక్క రాజ్యం ఇవా లోకా సృష్టి క్రితము ఏర్పాటైనా పట్టణం వెళ్లేదం సృష్టిం నిజము ఉండేదం PRABHU THONE NITTYAMU VELLEDAM SHRISHTHA DESHAMNIJAMU UNDEDAM PRABHU THONE NITTYAMU PARALOKADESHAMU UTHAMAM AMANADESHAM ATI UTHAMAM పరలోక దేశము ఉత్తమం అమ్మ దేశం అతి ఉత్తమం వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుత్వనే నిత్యము అద్భుత నగరం ప్రభు నిర్మించినది దృఢమైన పూనాది స్థిరపరచబడినది అద్భుత నగరంది ప్రభు నిర్మించినది దృఢమైన పూనాది స్థిరపరచబడినది వెళ్ళేదాం శ్రేష్టా దేశం నిజము ఉండేదాం ప్రభుత్వం నిత్యము వెళ్ళేదాం శ్రేష్టాదేశం నిజము ఉండేదాం ప్రభుత్వ నే నిత్యము పవిత్ర అది నీతికి స్థానం అది స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమదీ నీతి కిస్తానది పరమ స్వభావముతో నిర్మింపబడినది వెళ్ళేదం శ్రేష్టా దేశం నిజము ఉండేదం ప్రభుత్వం నిత్యము వెళ్ళేదం శ్రేష్ట దేశం నిజమూ ఉండేదం ప్రభుత్వం నే నిత్యము నిరంతర రాజ్యం అది యుగంబులున్నది ఏర్పరచబడిన వారు నిరంతర రాజ్యం అది యుగంబులు నది నిత్యం ఏర్పరచబడిన వారు వెళ్ళేదం శ్రేష్టా దేశం నిజము ఉండేదం ప్రభుతోని నిత్యము వెళ్ళేదం శ్రేష్టా దేశం నిజము ఉండేదాం ప్రభుతోని నిత్యము ప్రభుని చూచేదము ప్రభు సమానముగా మనముండేదా మచ్చట ప్రభుని చూచేదము ఆనందముందేదము ప్రభు సమానముగా మనముండేదా మచ్చట వెళ్ళేదం శ్రేష్టా దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్టా దేశం నిజము ఉండేదం ప్రభుత్వ నే నిత్యము పరలో ఒక దేశము ఉత్తమం అమన దేశం అతి ఉత్తమం పరలో ఒక అమన దేశం అతి ఉత్తమం వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా సర్వశక్తి మంతుడానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకొని ఈ యొక్క మధ్యకాల సమయంలోనైనా సన్నిధిలో సమయం గడిపే కృప భాగ్యాన్ని మీరు మాకు అందరికీ కనిగించిన ఎవరికి లేని గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకని నీకు ఎంతో అన్నాలేశ మీ నూతనమైన కృపను మాకు అనుగరించండి మా హృదయాలు ప్రభావ మీకు అంగీకారం ఉండేలాగా సహాయపడండి మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రభావా చూపించండి ప్రభావాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు అనికిరం పొందాలా మీ కృపలు మీరు జీవించాలా ప్రోభ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనసుతో నిన్ను సేవించే బిడ్డ మమ్మల్ని తయారు చేయండి మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించండి పరలో గొప్ప జ్ఞానం అనుగ్రించండి వాక్యం లేని గ్రహించేలాగా మా ఆత్మీయనే నీ నామనికి మహిమ చేర్చుమా ప్రార్థిస్తమైనా గొప్ప దేవుడా నేbert తరగ నడిపించి ప్రతి ఆటంకాల్ కొట్టివేసి నీ నామనికి మహిమ చేర్చుమాని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనాం తండి ఆమేన్ హల్లెలూయా the best book to read is the bible the best book to read is the bible if you read it every day it will help you all the way oh the best book to read is the bible పటింప శ్రేష్ఠ గ్రంథము బాయిబుల్ పటింప శ్రేష్ఠ గ్రంథము బాయిబుల్ ప్రేమతో నడుపును అనుదినం పాటింతుము ఓ పటింప శ్రేష్ఠ గ్రంథము బాయిబుల్ హలో మొన్నటి దినాన్ని ఒక వాక్యం ధ్యానించాము యహాన్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో ఒక వాక్యాన్ని మనం మొన్నటి దినం చూసినాము కాబట్టి ఆ వాక్యాన్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్దాము వ్యూహాన్ స్వార్త ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చే ముప్పై ఐదవ సారీ ఇక్కడ మన ప్రభువు బాపిసిమిచ్చి వ్యూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కాబట్టి ఈ లోకంలో మనం ఆది కాండం చూసినా గానీ మొదటి అధ్యాయంలో ఈ సృష్టి అట్లా దేవుడు తన వాక్ ద్వారా సృష్టించాడు అనే విషయం మనం అక్కడ చూస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన మాట ఎప్పుడైతే పలికిండో సృష్టి బయటకు వచ్చింది పతిదీ క్రియేట్ అయిపోయింది అన్నట్టు ఎందుకంటే ఆయన వాక్కులంత పవర్ ఉంది ఎందుకంటే ఆది ఆయన వాక్ ఆయన భూమి ఆకాశమే సృజించను కదా అప్పుడు చీకటి అగాధ జల జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండీ కాబట్టి ఆయన ఆత్మస్వరూపి అంటే సృష్టికర్త ఆత్మ అన్నట్టు కాబట్టి దేవుడు తన బిడ్డలకి పరిశుధాత్మ అభిషేకం ఇచ్చిందంటే ఆ ఆ సృష్టిని క్రియేట్ చేసిన ఆత్మ ఈరోజు నీలో నాలో ఉంది ఇది మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి క్రియేట్ చేయాలంటే ఆయన చేసిండు ఆయన ఆత్మధార ఆయన వాక్ యేసు ఆ వాకు కదా ఆ వాక్యమే శరీరదారి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్యలోకి వచ్చింది కాబట్టి దేవుని వాక్కు మన మధ్యకు వచ్చింది వాక్ వచ్చిండు ఆయన దేవుడు ఆది ఎందు వాక్యం దేవుని ఎద్ద వాక్యమే దేవుడై ఉండెను తర్వాత పద్నాలుగు వచ్చే వచ్చే వరకు ఆ వాక్యమే దేవుడై ఉండేను అని ఉంది కృపా సత్య సంపూర్ణుడుగా ఉండడు ఆయన మన మధ్యలో అంటే కృప ఉంది సత్యం ఉంది సంపూర్ణత సర్వస్వం ఆయన ఉన్నట్టు కాబట్టి ఈ విషయం మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ వాక్ ఏం చేసింది దేవుని వాక్ ద్వారా ఏం జరిగింది ఏసు వాక్ అంటే యేసుప్రభే ఆయన వెలుగు ఈ లోకానికి వెలుగైన కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన వెలుగే యేసు లోకంలో ఉన్నప్పుడు నేను ఈ లోకానికి వెలుగుని చెప్పిండు తర్వాత మతైసు వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినకి వచ్చేవరకి మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని చెప్పిండు కాబట్టి ఆ వెలుగు విషయమే మనం అర్థం చేసుకోవాలా అంటే ఆ వెలుగు ఇక్కడ అందుకే మన యహన్స్ వార్త మొదటి అధ్యాయం మనం వచ్చినప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పబడుతుంది ఏంటంటే ఐదో వచ్చిన ఆ వెలుగు చీకట్లో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండేను కాబట్టి వెలుగు చీకట్లో ఉంది కానీ చీకటి దాన్ని గ్రహించలేని ఎందుకంటే చీకటి అంటే పాపం ఎందుకు మనుషులు వెలుగు దగ్గరకు రారంటే వాళ్ళ పాపం ఉంది కాబట్టి చూడండి పాపం ఉంది కాబట్టి వెలుగు దగ్గరకు రారు అందుకు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే పాపంలో ఉన్న వాళ్ళందరూ రక్షించడానికి ఆయన వెలుగుగా వచ్చి ఆయన వెలుగు చీకటి గల చోట్లంతా ఆయన ప్రకాశింపజేసిండు ఆయన తిరిగి వెళ్ళిండు ఈ లోకం విడిచిపెట్టి ఇప్పుడు ఆత్మరూపకంగా నీలో నాలో ఉండి అదే వాక్కు ఈరోజు నీలో నాలో ఉండి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ వాక్కు ఈరోజు మనలో ఉంది రెండు సంవత్సరాల క్రితం ఆ వాక్కు శరీరధారే ఈ లోకానికి వచ్చింది యేసు మన ప్రభు లోకానికి వచ్చిండు వాక్కు ఆయన వాక్యము ప్రత్యక్షమైంది ఆయన వాక్యం బయలుపరచబడింది ఆ వాక్కు యన అనేకులకు ప్రకటించిండు అనేకుల్లో జీవం వచ్చింది అపోస్తులు కూడా ఆయన వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తే అనేకులు జీవం వచ్చింది అనేక లక్షణ పొందిండు బంధకాలు ఉన్న చీకట్లో ఉన్న కేవలం ఏసుక్రీస్తు నామంలోనే కాబట్టి ఆ వాకు ఈరోజు కూడా మన మధ్యలో ఉందంటే మనలో ఉంది ఏసు మనలో ఉండడా లేదా సృష్టికర్త ఆత్మ మనలో ఉందా లేదా కాబట్టి మనం ఏం చేయాల అందుకే ఆ వెలుగు చీకట్లో ఉంది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు కాబట్టి అందుకే దేవుని ఎద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను అతని పేరు యోహాను ఈయనెక్కడి నుంచి వచ్చిండు దేవుని ఎద్ద నుంచి వచ్చిండు ఆత్మీయ మనం అర్థం చేసుకోలే మనం కూడా దేవుని ఇద్దరు వచ్చిన వాళ్ళమే కాలము దాన్ని బట్టి ఎవరు ప్రణాళికలో వాళ్ళు సేవ చేయాలో దేవుడు ఆ రీతిగా పెట్టిండు బాక్తీసే యోహాన్ వచ్చిండు ఆయన లాస్ట్ ప్రాత చివరి ప్రవక్త అయిన ఆయన వచ్చిండు కాబట్టి తర్వాత అతని పేరు యోహన్ అతని మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు వెలుగుని గుచ్చి సాక్షిమిస్తూ సాక్షిగా వచ్చాను అతని మూలంగా అంటే చూడండి ఎవరన్నా ప్రకటించాలంటే ఒక వ్యక్తి కావాలా ఒక మూల ఒక మూల కావాలంటే మూలరాయి మన ప్రవ్వే కదా విశ్వాసం ఎట్లా వస్తుంది విశ్వసించేవాడు కల కలవరపడనుంది కాబట్టి విశ్వాసం ఎట్లొస్తుంది అంటే మనం వింటేనే వస్తుంది కాబట్టి ఆయన మూలరాయి మూలక తలరాయి అయిన అంటే ఉన్నత స్థితిలో ఉన్నవాడు అన్నట్టు కాబట్టి అతని మూలంగా అంటే అందరు విశ్వాసం పెట్టాల అంటే ఒక వ్యక్తి ఒక దేవుని సేవకుడు అంటే దేవునికి ప్రతినిధి దేవుని వాక్కు అతనికి వచ్చింది మనం చూస్తాం ఎక్కడ చూస్తాం యోహాన్ శువార్తలో లూకాసువార్తలో మనం చూస్తాం తర్వాత చూడండి మీ తర్వాత లోకాసు వార్త మూడో అధ్యాయం రెండో వచ్చినంలో బాప్ తీసు అరణ్యంలో ఉంటే అతని ఎద్దకు దేవుని వాక్యం వచ్చింది ఈ రోజు మన ఎద్ద కూడా వచ్చింది కదా వాక్యం ఈ రోజు మన ఇద్దరు కూడా దేవుని వాక్యం వచ్చింది ఈ రోజు మన మధ్యలో ఉంది మనతో పాటు ఉంది మన ధ్యానిస్తునం ఆయన వాక్కు ఆ వాక్కు ఆ ఆ రోజుల్లో ఆ కాలంలో ఎలాంటి అద్భుతాలు చేసిందో ఈ చివరి కాలంలో కూడా అలాంటి అద్భుతాలు చేయగలదు కాబట్టి ఆ వాక్కును ప్రకటించినప్పుడే ఎందుకంటే ఆయన వాక్యంలో పవర్ ఉంది అన్నట్టు అతను అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుని గురించి సాక్షి కాబట్టి మనం ఆ వెలుగుని గురించి మనం సాక్షి ఇవ్వడానికి లోకానికి వచ్చినాం కాబట్టి మనం వెలుగు కాదు అతను ఆ వెలుగ ఉండలేదు కానీ వెలుగుని గురించి సాక్షిమియటానికి వచ్చింది అతను ఆ వెలుగ ఉండలేదు కానీ ఆ వెలుగుని గురించి సాక్షిమిటానికి వచ్చింది లోకంలోకి చూడండి కాబట్టి అతని మూలంగా అంటే మూల అంటే ప్రతి ఒక్కరి దేవుని సేవకులు వెలుగును ప్రకటించాల ఆ వాక్కు ఈరోజు మన హృదయంలో ఉంది మనతో పాటు ఉంది ఆయన వాక్యం కదా వాక్ అంటే వాక్యం అంటే ఆయన వాక్యం ఆయన వాక్యం ఈరోజు మన హృదయంలో ఉంది కానీ బాప్య సమిచ్చి వ్యూహాన్ ఏం చేసిండు వాక్యం వచ్చినప్పుడు ఆయన పోయి అరణ్యంలో ప్రకటించిండదా ప్రకటించండి ఆయన అరణ్యంలో కాబట్టి ఈరోజు మన ఆ వాక్ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేయాల అనేకులు వెలిగించాలి కదా కాబట్టి అందుకే బాక్కి సమిచ్చి గురించి మన ప్రభు ఒక విషయం చెప్తుండం చెప్తుండంటే యోహాన్ సువార్త ఐదో అధ్యాయము ముప్పై ఐదో అతడు మండుచూ ప్రకాశించున్న దీపమై ఉండేను దీపమై ఉన్న మండుచూ ప్రకాశించున్న దీపంలాగా వెలుగులో ఉండి కొంతకాలము వరకు ఆనందించకి ఇష్టపడేది కొంతకాలం శాస్త్రుల పరిశీలి కూడా కొంతకాలమే ఆయన నమ్మినారు వాళ్ళందరూ బాప్సం పొందింది ఏదో నదిలో వాళ్ళందరికీ హెచ్చరిక చేసిను బాపించి యోహాను కాబట్టి ఇప్పుడు మన ఏం చే అర్థం చేసుకోవాలా ఈ వాక్యంలో సారాంశం ఏంటంటే అదే వాక్ ఈ రోజు అదే వాక్యం మనకు ప్రత్యక్షమైంది కాబట్టి మనం ఏం చేయాలనే విషయం మనం అర్థం చేసుకోవాలా ఆ వాకు ఎంత పవర్ఫుల్ అంటే ఎంత శక్తిగలదంటే భూమి ఆకాశాన్ని క్రియేట్ చేసింది అది కాబట్టి అందుకే ఆది ఎందు వాక్యం ఆ వాక్ శరీరధారి కృపాసత సంపూడికి మన మధ్యలో చేయి నివసించింది ఈ రోజు ఆ వాక్ మనలో మనలో మనలో అంటే మనం రక్షింపబడిన వారిలో ఉంది ఎవరైతే రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారో కాబట్టి ఆ వాక్ వాళ్ళ ఉంది దేవుని వాకులో అంత శక్తి ఉంది కదా మనము సృష్టి మనం సృష్టించాలా క్రియేట్ చేయాలా ఎందుకంటే అసలైన సృష్టి తారుమార్ అయిపోయింది ఆయన సృష్టి తారుమారు ఎందుకంటే మనుషులు దేవుడు మంచిగా మానవుని సృజిస్తే వాడు తారుమార్ చేసుకున్నాడు ఎందుకు అంత పాపాన్ని ప్రేమించిన లోకాన్ని ప్రేమించి ఈ లోకంలో కలిసి దృష్టి వాళ్ళకు యుగ దేవత కలుగు చేసింది కాబట్టి ఆ గుడితనం వెలుగులాగా దేవుడు ఈ లోకంలోకి వచ్చిండు ఆయన వచ్చిండు మరణించండు మూడద్ధనం తిరిగిలేసిండు ఎన్నో విషయాలు మనకు ప్రకటించండు ఎన్నో విషయాలు మనకు అర్థం మనం చెప్పిండు వాటి అన్నిటిని అర్థం చేసుకొని ఆ వాక్కును మనం ప్రకటిస్తే ఏం జరుగుతుంది అనేది నేను అర్థం చేసుకుంటున్నా ఆ వాక్కు ఎంత పవర్ఫుల్ అంటే ఎంత శక్తి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు ఎందుకు చీకటి గ్రహించలేదు అంటే మనుషులు వెలుగుని ప్రేమించుకున్న చీకటినే ప్రేమిస్తున్నారు పాపలోనే జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెలుగు దగ్గరకు రాదు వస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ వాళ్ళ క్రియలు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు అందుకు మెల్లగా జారుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు అట్ట జారుకుంటూ ఉంటే మనం దుష్టుడట వాళ్ళు నేను తీసుకొని కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు ఎక్కడ పోతారు పాపంలో ఉన్నవాడు వెలుగు దగ్గరకు రాడు కానీ ఏసు ప్రభువు వెలుగై ఉండి చీకట్లో ఉన్న ప్రజలు ఎద్దకు వెళ్ళిండా లేదా ఏసు ప్రభు వెలుగులాగుంటే మన ప్రభు మనకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మన ప్రభు ఆయన చీకట్లో ఉన్న ప్రజలు ఆ యొక్క ఏ ప్రాంతం అది ఆయన పుట్టిన ప్రాంతం చీకట్లో ఉన్న ప్రజలు గళలి సముద్రాల తీరాన ఉన్న ప్రజలు చీకట్ ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు అన్న వాక్యం చూడండి ఆయన వెలుగు ఈ లోకంలో వచ్చి వెలుగును చీకట్లో ఉన్న ప్రజలకు దగ్గరికి వెళ్ళిండా లేదా ఏసు ప్రభు ఆయన వెళ్తుంటే ఎంతో మంది ఆ చీకట్లో ఉన్న వెలుగు చూశారంట ఆయనే నిజమైన వెలుగు ఆ వెలుగును చూసినప్పుడు అప్పుడు వాళ్ళ ఆ వెలుగులో జీవం ఉంది కదా అప్పుడు మనుషులు దయ్యాలు పట్టిన వాళ్ళు రోగాలు పట్టిన వాళ్ళు వాళ్ళంతా ఆయన దగ్గరికి వస్తే అందరిని దేవుడు బాగు అంటే నాకు అనిపిస్తే ఒక్కోసారి మనుషుల్లో అంతగా దయ్యాలు వాళ్ళు ఆ కాలంలో ఎంతగా వాళ్ళు పీడింపబడుతున్నారు మనుషుల్లో దురాత్మలో చీకటి శక్తులతో వాళ్ళు పీడింపబడుతున్నారు పైకి బాగానే అనిపిస్తున్నారు వాళ్ళు కానీ వాళ్ళ ఆత్మలు ఎట్ట పట్టబడ్డాయి చెర అనేది అక్కడ మనకు అర్థమవుతుంది అయితే ఈరోజు మనము కూడా చీకటి గల చోట్ల వెళ్ళాలా ఆ వెలుగు చీకటి గల చోట్ల అవసరం వెలుగున్నక్కడ వెలుగు అవసరం లేదు అంతా వెలుగున్నాడ అవసరం లేదు ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ అవసరం లేదు ఆరోగ్యంగా ఉన్నవాడికి మందులు అవసరం లేదు అనారోగ్యం ఉన్నవాడికి మందులు అవసరం అనారోగ్యం ఉన్నవాడికి డాక్టర్ అవసరం ఇప్పుడు ఎక్కడ అనారోగ్యం ఉంది ఎక్కడ చీకటి ఉంది ఎక్కడ బానిసత్వం ఉందో వాళ్ళకి అవసరం అన్నమాట అక్కడికి మనం వెళ్ళాలా బాపిసిమిచ్చి యోన్ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది లేక ఆయన వాక్ వచ్చినప్పుడు ఏం చేసింది వచ్చింది కాబట్టి ఈరోజు రక్షింపబడ్డ వారద్ద కూడా దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆయన అరణ్యంలో కేకలు వేసుకుంటూ ప్రకటించండు ఈ లోకం కూడా ఒక అరణ్యం లాంటిది ఈ లోకం అరణ్యంలో మనం కూడా కేకలు వేసుకుంటూ మనం వెళ్ళాలా ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాణిసత్వంలో బంధకాలు ఉన్నారు ఈరోజు దేవుడు మనకి మనకి ఎందుకు ఇచ్చిన అభిషేకం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఒక విషయం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఆ లూకాసు వార్తలోను ఈ వాక్యం ఎప్పుడు మనం ధ్యానించిన వాక్యమే కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభువు ఒక విషయం చెప్తుండడ ఆయన గలలీ ప్రాంతాన సముద్ర తీరాన వాటి అన్నింటిని అద్భుతాలు చేసుకుంటూ చీకట్లో ప్రజలు వెలుగులోకి నడిపించండి ఆయన అటు చేసుకుంటూ ఎక్కడికి వచ్చిందంటే ఒక సమాజ మందిరంలోకి వచ్చిండు ఒక చర్చి దగ్గరకు వచ్చిండు అయితే పద్దెనిమిది వచ్చిన ఏంటంటే ప్రభు ఒక ఆత్మ నా మీద ఉన్నది ప్రభు ఆత్మ ఎవరి నా మీద ఉన్నది ఈ రోజు నీ మీద ఉంది నా మీద ఉంది మన అందరి మీద దేవుని ఆత్మ ఉంది ఆ కాలంలో యోహోన్ మీద దేవుని ఆత్మ ఉండే ప్రవక్తల్లో ఉండే అపుస్తుల్లో ఉండే ఆత్మ ఆ రోజు వాళ్ళకు వాక్కు ప్రత్యక్షమైంది ఆ వాక్యాన్ని వాళ్ళు ఈ చివరి అంచు కాలంలో మనం ఉంటున్న మనం కూడా ఆ దేవుని వాక్కు ప్రత్యక్షమైంది అందుకు దేవునికి అభిషేకం ఇచ్చిండు ఆ వాక్ను ప్రకటించడానికి అభిషేకం లేకుంటే దేవుని వాకి ప్రకటించాలి ఇంపాసిబుల్ అది ఏదో వాక్యం చెప్పి వస్తా కార్యాలు జరగవు సైతాన్ని బంధకలిచి మనుషులు విడుదల పొందరు అయితే ప్రభు ఒక ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించటకై ఎవరికి ప్రకటించాలంట బీదలకి కటుకు బీదలు అంటారు చేసినవా బీదలు పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు ఏమి లేని తెలియని వాళ్ళు ఎక్కడ నిస్థాయి స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించాను మనం మనకి దేవులు ఎందుకు బీదలకు సువార్త చెప్పాలని మనం చెప్తున్నాం బీదలకు శువార్త ఎవరు బీదలు ఎక్కడున్నారు బీదలు మనం అర్థం చేసుకోవాలా అందుకే ప్రభు అంటాడు మనుషు కుమారుడు నశించిపోయిన దాన్ని వెతికి రచకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చిన్నాడు ఎక్కడ నశించిపోయిందో అక్కడ మనం వెతకాలంట పోయి మనం పోయి వెతకాలా తప్పిపోయిన గొర్రె పిల్లని గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏ ప్రభు తొంభై మంది విచ్చిపెట్టేసి ఒక్క గొరి కోసం పరిగెత్తినా లేదా ఎక్కడుందా ఒక్క గొర్రె ఈ రోజు ఎవరా ఒక్క గొర్రె ఎక్కడుంద అవి తొంభై తొమ్మిది బాగా కానీ ఒక్క గొరి కోసం పరిగెత్తిండ అవి రెండు గుంపులు అవి వందలు ఒకటి పోయింది అవి రెండు గుంపులుగా విభగింపబడ్డాయి ఒక గొర్రె దప్పిపోయింది అది దేవుడు ఈ తొంభై తొమ్మిది ఎందుకంటే అవి బాగానే ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కదానికి వరకు పరిగెత్తిడా లేదా అది నశించిపోతుంది ఎందుకంటే గొర్రెలో ఉంటే ఆయనలో ఉంటే రక్షింపబడతాం ఆయన నుంచి తొలిపోయిననుకో సింహం వచ్చి పట్టేస్తుంది నేను మొన్న ఒక ఉపమానం చూసిన ఏంటంటే ఒక నాలుగు అది ఎక్కడో పేపర్లో అది ఎక్కడో చూసిన నేను పిల్లలు పుస్తకాల్లో ఎక్కడ ఆడతారు కదా అంటే అక్కడ ఏముందంటే ఒక ఆవులు ఉన్నాయంట ఒక పెద్ద ఆవులు మంది ఉందంట ఒక నాలుగు ఆవులు ఐదు ఆవులు ఉన్నాయి అయితే అవి రోజు అడవిలో గడ్డి మేసుకుంటా ఉంటే అవి ఏం చేసి అంటే ఉపమాన రీతి చెప్తాను మీరు అర్థం చేసుకోండి అవి మేస్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సింహము ఒక పులి వచ్చేసి వాటి మీదకి వస్తే అవన్నీ కలిసి కట్టుగా ఉండి ఏం చేసినంటే ఆ పులి మీద ఎదిరించే వాడిని కొట్టేసిన వాడిని కాబట్టి ఆ పులి వాటిని ఏం చేయలేకపోయింది ఎందుకంటే అవన్నీ ఐక్యత కలిగి ఉన్నాయి ఒకటే మాట ఒకటే పాట ఒకటే బాట అన్నిట్లో ఒకటే లాభం ఒకటే మనసు కలిగి ఉన్నాయి అవన్నీ ఎందుకంటే అవన్నీ ఒకటే మనసు కలిగి ఉన్నప్పుడు వాటిని ఏం చేయలేకపోయింది అది అది ఆ పులి అయితే ఒక రోజు ఏమైందంటే వాటన్నిటికీ ఆ నాలుగు కొట్లాటొచ్చింది అవి నాలుగు ఏం చేసాయంటే వాటికి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినాయి డిస్టర్బెన్స్ వచ్చినాయి అప్పుడు ఏమి చేయి ఒకదానికి ఒకదానికి వ్యతిరేకంగా మాట్లాడుకొని ఒకటేమో ఈ మూలక ఒకటేమో తూర్పు ఒకటేమో పరమట ఒకటేమో ఉత్తరం ఒకటేమో దక్షిణం నాలుగు నాలుగు మూలలకు వెళ్ళిపోయింది అప్పుడు ఏం చేసిందంటే ఆ పులి చూస్తూ ఉంది ఈ పులి ప్రతిరోజు వాటిని వాటిని గమనిస్తూనే ఉంది ప్రతిరోజు గమనిస్తూనే ఉంది అది చూస్తూ వీళ్ళు ఏం అవి ఏం చేస్తాయి ఎట్లా ఉన్నాయి అన్నీ చూస్తూ ఉంది అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది అన్నట్టు ఇవన్నీ కొట్లాట అయిన తర్వాత అవి ఏం చేసినాయి నాలుగు నాలుగు దిక్కులు పోయేసరికి అప్పుడు ఏమైంది అన్నీ ఒంటరి అయిపోయినాయి కదా కలిసి ఉన్నప్పుడు కలిసి ఉండే ఐక్యత ఉన్నప్పుడు బాగానే ఉండే ఎప్పుడైతే అవి ఒకదానికొక వ్యతిరేకంగా అయిపోయి వాటి ఎప్పుడైతే పక్కకి వెళ్ళిపోయినాయో అప్పుడు ఏమైంది అప్పుడు ఆ పులి చూసి ఒకదానికి తెలియక అటాక్ చేసి మొత్తాన్ని తినేసింది అది ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ ప్రభుల్లో ఉన్నంత చేపే మనకు కాపుదల్లా ప్రభు నుంచి చెప్పైతే మనం వెళ్ళిపోతాము ఇంకో విధంగా చెప్పాలంటే కోడి తన రెక్కల కింద ఉన్నంత చేపే రక్షణ రెక్కలకి నుంచి బయట పోతే ఏమైతే గద్దొచ్చి తనుకోపోతుంది ఇప్పుడు గద్ద వచ్చిందా అక్కడ కాబట్టి ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ప్రభులో మనం ఐక్యత కలిగి ఉండాలా అందుకే ఎక్కడ వాక్యం మీరు సమాధానం అను చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారి ఒక్కరినొకరిని సహించుచు మీ పిలుపుకు తగినట్టు దీర్ఘశాంతం కలిగి ఉన్నామని చెప్పింది అక్కడ పౌలు కాబట్టి డిస్టర్బెన్సు ఈరోజు సంఘాల డిస్టర్బెన్సు ఐక్యత లేదు సమాధానం లేదు ఆత్మ కలిగించే ఐక్యత లేదు ఆత్మ నడిపింపు లేదు ఒకటే ఆత్మ ఉంటే అందరు ఒకే రీతిగా మాట్లాడతారు వేరు ఆత్మ ఉంటే వేరు మాట్లాడతారు అన్నట్టు ఈరోజు సంఘాల ఐక్యత లేదు కాబట్టి దుష్టుడు వాళ్ళ మధ్యలో పనిచేస్తుంది భయంకరంగా పనిచేస్తారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు తెలియకునే వాళ్ళు మోసపోతున్న సంగతి తెలియదు వాళ్ళు ఈ రోజు ఉంది కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం తీసుకొని రావాలి కదా అదే తప్పిపోయిన గొర్రె అది వెళ్ళిపోయింది ఎక్కడు వీటిలో కలవాసినవి పోయి పక్క పోయింది శ్రమల పాలై ఆ ఒక్కదాని కోసం ప్రభు పరిగెత్తిన్నా ఎందుకంటే అది ఒంటరిగా ఉండేస్తే సింహం వచ్చి పట్టేసుకొని వెళ్ళిపోతుంది అది కాబట్టి ఆ కాపురేం చేసిండో ఒక్కదాని కొరకు పరిగెత్తాను అందుకే మనం ఎక్కడున్నా కానీ ఒక్కరున్నా కూడా పరిగెత్తా ఉంటాం ఎందుకంటే ఆయన ప్రేమ నశించిపోయింది అది అది పోతే అది అందుకు దాన్ని వెతికిండు ఎక్కడ తప్పిపోయింది గొర్రె ఎక్కడ పోయింది ఎక్కడ పోయిందని చెప్పి అడివంతా అరణ్యమంతా వెతుకులాడి ఆయన వెతుకులాడి అప్పుడు పట్టేసుకొని తీసుకొచ్చి ఆ మందలో పెట్టేసింది ఈ రోజు మన సేవా జీవితం అట్లా ఉండాలా అలాంటి గొర్రెలు ఎన్నున్నీ తప్పిపోయిన గొర్రెలు మన వాటిని వెతికి మనం ప్రభులు ఆయన మందలోకి మనం చేర్చాలా లేదా చూడండి ఇక్కడ ప్రభు ఒక ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడాకై ఆయన నన్ను అభిషేకించిన అభిషేకం దేవునికి ఎందుకు ఇచ్చిండు పరిశుధాత్మ అభిషేకం ఎందుకు పొందుకున్నావు ఇక్కడ ఉంది వాక్యం బీదలకు స్వార్థ చెప్పడానికి ఎక్కడున్నారు బీదలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన స్వార్థ చెప్పాలా తర్వాత చరలో ఉన్న వాళ్ళకి విడుదల చేయాలా చరల సైతాన్ చర్యలో ఉన్నారు బంధకాలు ఉన్నారు ఈరోజు సైతాన్ అనే చర్యలో ఉన్నారు మనుషులు వాళ్ళు ఆత్మలకు ఘోషిస్తూనే నువ్వు వాళ్ళని విడిపించాలా అంత ఈజీగా విడిపించగలమా చర్యలోకి పోయి సైతాంతో యుద్ధం చేయాల కొట్లాడాల అంత ఈజీగా మనకి వాళ్ళు బయటికి తీసుకురాగలమా చుట్టూ సెక్యూరిటీ ఉందనుకోండి ఖైదీలను బయట తీసుకురావాలంటే అంత ఈజీనా వాళ్ళందరినీ దాటుకుంటూ బాగా అటాక్ చేస్తారు వాళ్ళు పడతారు ఏమైనా చేస్తారు అంత ఈజీగా వస్తారా బయటికి అతన్ని బయటకు తీసుకురావాలంటే చాలా కష్టం కదా అందుకు అభిషేకం ఇచ్చాను ఆయన అభిషేకం ఎలాంటి పవర్ఫుల్ అంటే నేను కొద్ది ముందుగానే చెప్తా చూడండి మనం ఏం చేయాలో ఆయన నన్ను అభిషేకించాను చల్ల ఉన్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు గుడ్డి వాళ్ళు ప్రభుని చోల్లే స్థితిలో వెలుగుని చూడలేకపోతుంది ఎందుకంటే చీకటి చీకట్లో ఆ వెలుగు ఉంది కానీ చీకటి చూడలేకపోతుంది అంటే చీకట్లో ఎట్ట చూస్తా చెప్పండి కళ్ళు మూసుకుంటే వెలుగుని చూడగలం మనం ఎందుకంటే వాళ్ళు గుడ్డి వాళ్ళగా అయిపోయింది ఎందుకంటే యుగ దేవత గుడ్డితనం చేసింది అందుకు వాళ్ళు కనులు తెరవాలా తర్వాత నలిగిన వారిని విడిపించాలా నలిగిపోయిన హృదయాలు ఉంటే చేసినవా దీన స్థితిలో ఉన్నవాళ్ళు పేద స్థితిలో ఉన్నవాళ్ళు నలిగిపోయిన జీవితాలు కష్టాల్లో బాధల్లో సమస్యలు ఇరుక్కుపోయి ఎంతగానో కృషించిపోయిన వాళ్ళు మా స్థితి ఇంతే మా జీవితాలు ఇంతే అని ఎంతగానో వేదంతో రోధంతో ఉన్నవాళ్ళు అక్కడ పోయి చూస్తే కనిపిస్తుంది మనకి మనం బయటకు పోయి బయట ప్రపంచంలో అడుగు పెడితే మనకి కనిపిస్తూ ఉంటే వాళ్ళంతా వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటే అప్పుడు ఏమైతుంది అవి నీకు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అప్పుడు నీ హృదయం ఎక్కడని నీ హృదయం ఎంతగానో వేదంతో ఉంటుంది ఎందుకంటే నువ్వు ప్రభు హృదయం కలిగిన కదా ప్రభు హృదయం నీలో ఉంది కాబట్టి ఆ కనికరం వాళ్ళ మీద పుడుతుంది నీకు అప్పుడు వాళ్ళకు ఉపశమనం కల్పిస్తావు అందుకు అభిషేకించండి తర్వాత ప్రభు ఒక హిత వస్త్రము ప్రకటించటకు ఆయన నన్ను పంపినాడు ఎందుకు వచ్చిన మన ఈ లోకానికి పరలోకించి వచ్చిన వాళ్ళు మనం ఎందుకు పంపించే మనకి ఐదు రకాల అభిషేకాలు ఇక్కడ మీరు లెక్కేయండి ఫైవ్ అనౌంటింగ్ ఐదు రకాల అభిషేకాలు ఐదు రకాల పరిచయలు ఎట్లా ఉన్నాయో ఐదు రకాల అభిషేకాలు ఉన్నాయి ఇక్కడ మీరు లెక్క పెట్టండి మరి ఐదు రకాల అభిషేకం ఒకటే ఆత్మ ఇస్తుండే కదా చూడండి ఎందుకు ప్రభుక హిత వస్త్రం అంటే ఏంటంటే వాటన్నిటి నుంచి నువ్వు నూతనమైన జీవితంలోకి మనసులు నడిపించాలా కొత్త జీవితంలో తీసుకురావాలి అదే ప్రభుక హితవస్త్రం ఆ కొత్త జీవితం ఏసు ప్రభు అని నువ్వు ప్రకటించాలా వాళ్ళకి అప్పుడు అసలు ఆ బానిసత్వం నుంచి బయటికి అది నువ్వు ప్రకటించాలా అందుకు నువ్వు పంపబడ్డావు మనం ఈ లోకంలో ఉన్నాం ఇంతకాలం ఎందుకు బ్రతికినాం ప్రభు ఎందుకు బతికించి మనల్ని అందుకొరకే చూడండి అందుకొరకే కదా తర్వాత ఏం చెప్తున్నావు ఆయన గ్రంథము చుట్టి పరిచయం ఇచ్చి ఈ వాక్యాన్ని చదువుతున్నాడు అక్కడ సమాజమందులో ఉన్నవారందరూ ఆయన తేరి చూడగా ఆయన ఏడు ఆయన నేడు మీ వినికిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పాను ఈరోజు ఈ లేఖనం మన వినికిలో నెరవేరిందా లేదా ఈయన జీవితంలో నెరవేరాలా లేదా నెరవేరిందా నెరవేరలేదా అనేది మనం ప్రశ్నించుకోవాలా పరిశీలించుకోవాలా కాబట్టి దేవుడు అందుకు అభిషేకించండి తర్వాత ఈ ఈ జీవితాలు ఎట్లా ఈ మనం చూసిన జీవితాలు ఈ నాలుగు రకాల జీవితాలు ఈ రోజు ఎక్కడున్నాయో దేవుడు మనం చూపిస్తున్నాడు చూడండి ఎక్కడున్నాయో అంటే చూడండి ఒక్కసారి మనము ఇది మనం అర్థం చేసుకోవాలా బాప్తి సమీక్ష దేవుని వాకిం వచ్చినప్పుడు అతను ప్రకటించిన అరణ్యంలో ఏక ప్రకటించాడు పాత నిబంధన కాలంలో కూడా ఆ వాక్ ద్వారా ఏం జరిగింది ఈ వాకు యుగా యుగాల నుంచి పాత నిబంధన కాలం నుంచి క్రొత్త నిబంధన ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అది వాక్కు ప్రత్యక్షం ఉంది అనౌకమైన దేవుని బిడ్డలున్నరు ఈ లోకంలో ఆ వాక్ వాళ్ళకి ప్రత్యక్షమైతే ఉంది పొద్దున్నేసి నువ్వు వాకిం చదువుతుంటే ఆ వాకు నీకు ప్రత్యక్షం అవుతుంది ఆ వాకు నీకు ఏం చెప్తుంది ఆ వాకు నీలో మండింపజేస్తుంది ఆ వాక్యం నీలో మండుతుంది నీ హృదయం మండుతుంది ఆ వాక్యం ఆ వాక్కు ఎందుకంటే అది నీ కాల్చివేస్తుంది ఎందుకంటే నువ్వు ప్రకటించాల ఆ అభిషేకము నీలో పెట్టిన దేవుడు ఎందుకంటే అది నువ్వు ప్రకటించాలని తర్వాత పాత నిబంధన కాలంలో దేవుని వాక్కు దేవుని కార్యాలు ఎలా ఎలాంటి గొప్ప కార్యాలు జరిగినయో కొత్త నిబంధన కాలంలో కూడా జరిగినాయి ఒకటి ఎగ్జాంపుల్ పాత నిబంధన కాలంలో మనం వెళ్ళిపోతున్నాం ఒకసారి పాత నిబంధన కాలంలో దేవుని ఆత్మ ఆ రోజు ఏసు ప్రభు ఆత్మరూపంగా ఆయన ఆత్మ పూల కొనిపోబడ్డాడు ఆత్మతో నడిపింపబడిన ఆయన దేవుని ఆత్మ చెరలో ఉన్న దగ్గరికి ప్రభు నడిచిన రోజు ఆయన ఆత్మ ఉండి ఒక కుమారులాగుండి ఆయన ఆత్మతో నడిపింపబడి ఆయన ఏం చేసినా అనేకమైన చీకటి గల చోట్ల వెళ్ళిండి ఆయన ఆ వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని రాజ్యం సమీపించింది మారుమనిసుపందండి సువార్త నమ్మండి అని ఆయన ప్రకటించాడు కదా పరలోక రాజ్యం సమీపించిందని కాబట్టి ఈరోజు ఈ ఐదు రకాల అభిషేకం ఈ స్థితి ఐదు రకాల జనాలు అక్కడ మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో పాత నిబంధన కాలంలో ఏహెచ్కేలు ఏ రీతిగా దేవుని ఆత్మ నడిపిస్తుంది ఈ రోజు వాళ్ళ ఆత్మ నీలోన్న ఆత్మ ఒక్కడే చూడండి ఏహెచ్కే కన్నా ఇది మీరు చదివిన వాక్యమే ఎముకలకు సంబంధించిన వాక్యం ఎగోవ అస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మ వశండగా ఆయన నన్ను తోడుకొని పోయి ఎముకల ఎముకలతో నిండి నాకు నన్ను దింపెను తర్వాత ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఎండిపోయిన లోయలో తీసుకొచ్చాను దేవుని ఆత్మ ఏహెచ్కేల్ని కొనిపోయింది దేవుని ఆత్మ తీసుకెళ్ళింది మనల్ని కూడా దేవుని ఆత్మ తీసుకెళ్తూ అనేక ప్రాంతాలు తీసుకెళ్తా దేవుని ఆత్మనే తీసుకెళ్ళింది ఎక్కడ చర్యలు ఉన్న వాళ్ళు పోయి వాక్యం ప్రకటిస్తూ ఉంటాం వాళ్ళు విడుదల పొందుతూ ఉంటారు సాక్షాలు ఉంటారు నెక్స్ట్ టైం పోయినప్పుడు వాళ్ళు ఏ కష్టాల్లో బాధల్లో ప్రార్థన చేయించుకున్నారో నెక్స్ట్ టైం అడిగినప్పుడు వారు అన్నింటించి దేవుడు విడుదల ఇచ్చినయ్యా మేము మంచిగా అని చెప్పి సాక్ష్యం ఇస్తూ ఉంటారు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు ఎందుకంటే మనలో అభిషేకం అలాంటిది మనలోనే ఉందా ప్రతి ఒక్కరిలో ఉందా అభిషేకం కదా అయితే దేవుని అస్తము ఆయన మీదకి వచ్చినప్పుడు దేవుని అస్తం అంటే దేవుని చెయ్యి హ్యాండ్ ఆయన అస్తము ఎందుకంటే దేవుని అస్తం అని మీద ఉంటేనే మనం బలపరచబడతాం అప్పుడు ఆత్మ హుసుడై ఉన్నాడు చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఆత్మలోనే మనం జీవించాలా బలహీనత ఏంటంటే మనం కొంతసేపు ఏమో శరీరంలో జీవిస్తూ ఉంటాము కొంతసేపు ఏమో ఆత్మలో జీవిస్తూ ఉంటాం ఈ రెండు వ్యతిరేకం కదా అటుండొద్దు మనం ఆత్మహశులు ఆత్మ పూర్లుగా తయారు తయారమని చెప్పిందా లేదా పౌలు కాబట్టి ఆ స్థితికి మనం జరగాలన్నట్టు వాక్యం చెప్తుంది దేవుడు మన ఆశీతికి మనల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు అలాంటి అభిషేకం మనకిచ్చి ఆత్మ వచ్చి అని నేను ఉండగా ఏహోవ నన్ను తోడుకొని పోయి నిండిన లోయలో పెట్టిండంట తీసుకొని దింపిండ అప్పుడు ఇవన్నీ ఆత్మలో జరుగుతున్నాయి అప్పుడు ఆయన నడిపిస్తున్న ఈ లోయలో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ అలాంటి లోయ ఈ రోజు ఎక్కడుంది ఈరోజు ఎక్కడున్న లోయ ఎముకల లోయ ఈ రోజు ఎక్కడుంది అదే అధ్యాయం చూడండి అట్లనే ఆ అధ్యాయం అట్లనే పెట్టుకోండి ఒక విషయం నేను ఈ ఈ వాక్యం ఇది ఒక క్యూ వాక్యం ఇది చూస్తేనే మన పై నుంచి అర్థమవుతుంది పదకొండుకి వచ్చింది చూడండి ఒకసారి నలభై అధ్యాయం పదకొండు వచ్చినా అప్పుడు ఆయన తర్వాత ఇట్ల నేను ఈ ఎముకలు ఇస్రాయిల్ అందరినీ సూచిస్తున్నవి ఎవరు ఇస్రాయల్ అంటే క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ కదా తర్వాత ఏమంటున్నారు వారు మన ఎముకలు ఎండిపోయాను వాళ్ళు అనుకుంటున్నారు అట్లా మన ఆశ విఫలమయ్యను మనం నాశనమైపోతాయి అని అనుకుంటున్నారంట ఈరోజు అనుకుంటున్నారా లేదు చాలా మంది కష్టాలు బాధలు ఇచ్చినప్పుడు మన ఆశ అయిపోయింది మన స్థితి అయిపోయింది అనుకుంటారా లేదా నిస్సాహస్థితిలో ఉన్నవాళ్ళని గొప్ప జనం ఈరోజు నిస్సాహస్థితిలో ఉన్నరు వాళ్ళు ఎందుకంటే దేవుని సత్యం నుంచి తొలగిపోయిన వాళ్ళు దేవుని విడిచిపెట్టిన వాళ్ళు వాక్కును ప్రత్యక్షమైన కానీ వాక్కును తృణీకరించిన వాళ్ళు అయిపోయింది మా పని ఎండిపోయింది ఇక మా పరిస్థితి అయిపో అని చెప్తున్న వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు అనుకుంటా ఆయన విని ఈ ప్రవక్తను పంపిస్తాడు మీ ఎము మీ ఆశ భగ్నం గాలేదు మీరు నాశనం కాలేదు మీ ఎముకలు ఎండిపోలేదు నేను తిరిగి మళ్ళీ నేను జీవింపజేస్తా అని దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు అది ఎవరన్నా కావచ్చు మనమేం ప్రవక్తలం కాము ఏమి కావచ్చేమో ఎవరు తెలుసు ఎందుకంటే క్రొత్త పౌలు చెప్పాడు కొందరు ప్రవక్తలుగా కొందరు అపోస్తులుగా పెట్టిండు అని ఎవరు అపోస్తులు ఎవరు ప్రవక్తలు తెలియదు మనం తెలుసుకోవచ్చు కూడా ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తుంది ప్రవక్తన ప్రవ అపోస్తులని మనకు అవసరం లేదు కాబట్టి ఒకటి ఏంటంటే మనం ఆయన నీతి శక్త్యాన్ని ప్రకటించాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడాలా అదే మనకు దేవుడిచ్చిన విధానం అయితే వాళ్ళు ఏమనుకుంటారు అంటే చూడండి మన ఎముకలు ఎండిపోయినాయి అంట మన ఆశ విఫలమైపోయింది అంటే టోటల్గా కొలాస్ అయిపోయి అన్నట్టు అందుకు చచ్చిపోయిన శవంలాగా ఎముకల్లాగా పడిపోయినారు వాళ్ళు ఇందాక మనం చూసిన కదా ఐదు రకాల విధానాలు అట్లా ఉన్నారు ఇక్కడ అవి కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ టోటల్ గా కనిపిస్తుంది అక్కడ ఐదో ఒక అభిషేకమేంది ప్రభు ఒక హితవస్త్రం ప్రకటించడం అంటే వాటన్నిటి నుంచి ఏసు ప్రభులకు నడిపించడం చివరిది అన్నట్టు అయితే అందుకు ఇక్కడ ప్రవక్త దేవుడు మాట్లాడుతూ మొదటి వచ్చిన ఆయన అటు ఇటు నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నప్పుడు ఏం చేసింది అప్పుడు రెండవ వచ్చినంలో త్వర నేను చదివేస్తాను చెప్పను నేను అప్పుడు ఏం జరిగిందంటే ఎముకలతో ఎముకలు అనేకములు ఆ లోయలో ఉన్నాయంట చాలా ఎముకలు అంటే మనుషులకు సాధిశ్యం ఇవన్నీ ఇష్టాలకు సాధిష్టము క్రైస్తవులకు సాధిష్టము అవి కేవలం ఎండిపోయినాయి అంట అంటే దేనికి పనికిరా ఎండిపోయినాయి ఎండిపోయిన ఎముకలు అయితే దేవుడు మాట్లాడుతున్నాక్కడ నరపుత్రుడ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా క్వశ్చన్ మార్క్ అక్కడ దేవుడు అడుగుతున్నాడు ఏచికేలు ఆ ఎముకలు ఎండిపోయినాయి కదా నువ్వు చూసినావు కదా అవి బ్రతకగలవా అని అడిగితే అప్పుడు ఏచికలు ఏమంటున్నాడు అక్కడ అని అడగగా ప్రవ్వా ఆ యోహోవా అది నీకే తెలియని ప్రవ అవు నాయకే తెలుసు ఎందుకంటే నన్ను బ్రతికించాలన్నా తిరిగి లేపాలన్నా ఆయనకే ఇష్టం కదా మనకి మనకేం తెలి మనకి ఏం తెలియదు అక్కడ చేసేది ఆయన కార్యలు చేసేది ఆయన మనం పోవాలంతే కార్యలు చేసేది ఆయన చూడండి మనల్ని కూడా దేవుడు ప్రశ్నిస్తూ ఉంటాడు కదా ఫిలిప్ ఐదు రొట్లు రెండు చేపలు పంచినప్పుడు ఇంతమంది ఆహారం ఎట్లా పెట్టాలా ప్రభు వాళ్ళందరూ అనుకుంటా ఉంటే ఫిలిప్ దేవుడు టెస్ట్ చేసిండు అక్కడ ఆయన ఆయన చేయాల్సిన కార్యం చేస్తాడు అయినా కానీ ఫిలిప్ ఏం చెప్తాడు అని చెప్పి టెస్ట్ చేసిన ఉండే వాక్యం అక్కడ దేవుడు కూడా మనం ఒకసారి టెస్ట్ చేస్తూ ఉంటాడు ఎంత హీన స్థితిలో ఉన్నవాళ్ళు బ్రదర్ వీళ్ళు బతగలరా ఏ వాళ్ళు కష్టం బ్రదర్ చాలా కృషించిపోయింది నీరత్సం అయిపోయింది చాలా కష్టం బ్రదర్ అని చెప్తారు చాలా మనం అనొచ్చా ఆ ప్రాణాల ప్రవ వీళ్ళు ఇట్లా కాబట్టి బ్రతకాలన్నా జీవింపజేయాలన్నా అది నీలో ఉంది ప్రవ్వా ఇప్పుడు ఈ ఏం చేయాల ప్రవా నాన్న మనం ఇప్పుడు నేను ఏం చేయాల ప్రభావం నువ్వు నాకు చూపిస్తున్నావు ఇప్పుడు నేను ఏం చేయాల ప్రభావ అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ మన తలంపు మన ఆలోచనలు ఎట్లా ఉండాలా చూడండి ఏముంది అప్పుడు దేవుడు మాట్లాడుతా అందుకు ఆయన ఎత్తి ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్ల ఎండిపోయిన ఎముకలారా ఏహో మాట ఆలకించండి ఆలకిస్తారు నువ్వు మాట్లాడితే దేవుని వాక్యం ప్రకటిస్తే ఎండిపోయిన ఎముకలు జీవం వాళ్ళు కూడా చెల్లెల్లో ఉన్న వాళ్ళు కూడా వింటరు చనిపోయిన వాళ్ళు కూడా ఆత్మలో చనిపోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ జీవం వస్తూ ఉంటుంది మనం కూడా ఒకప్పుడు చనిపోయిన వాళ్ళు కదా శరీరం బతుకునే ఆత్మలు చనిపోయిన వాళ్ళు మనలో ఏ జీవాన్ని నింపలేదా మనం కూడా అంటే ఆత్మీయ దర్శనం మనం అర్థం చేసుకోవాలా అప్పుడు దేవుడు ప్రవక్తతోనే మాట్లాడుతున్నాడు ఏ హెచ్కెళ్ళతో మాట్లాడుతున్నా ఏమంటుండ అక్కడ యహోవ మాట ఆలకించిన ఎముకలారని ఎముకలతో మాట్లాడుతున్నాడు నీ ఎముకలతో మాట్లాడాలా ఎముకలతో మాట్లాడాలా ఎక్కడ ఎముక చినిగిపోయిందో ఎక్కడ ఎముక చెట్లిపోయిందో ఇరిగిపోయిందో నువ్వు మాట్లాడుతుంది వింటది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలా అప్పుడు ఆ దేవుడు అంటున్నాడు అక్కడ ఈ ఎముకలకు ప్రభుని యువ సెలవిచ్చింది ఏమనగా నేను బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాడు ఆ ఎముకలకు జీవాత్మ రప్పించాలా ఎందుకంటే నీలో ఉందా జీవం ఎందుకంటే ఆ వాక్కు నీలో ఉంది ఏసి నీలో ఉన్నాడు ఆయన జీవం నీలో ఉంది నువ్వు ప్రకటిస్తే వాళ్ళ జీవాత్మ వస్తుంది జీవం వస్తుంది నువ్వు వాక్యం ప్రకటిస్తే వాక్యమే వాళ్ళ జీవింపజేస్తుంది చర్మం కప్పి మీకు నరములన్నీ ఇచ్చి మీ మీద మాంసం పొదిగి మీద కప్పేదను మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవన ఇంత ఉందని మీరు తెలుసు కొందరు అంటే అప్పుడు దాకా తెలుసుకోలే అప్పుడు తెలుసుకోలే ప్రభు తెలియదు తెలలో ఉన్న వాళ్ళ బీదలకి నలిగిన వాళ్ళకి ప్రభు తెలుసా తెలీదు కానీ అప్పుడు మీరు తెలుసుకుంటారు అంటే దాని అర్థం ఏంది నువ్వు పోయి ప్రకటిస్తే వాళ్ళు తెలుసుకుంటారు ప్రభుని అట్ ప్రార్థం చేసుకోవాలి మనం వాళ్ళ ఎముకలకు దేవుడు బలం వాళ్ళని వాళ్ళంతా చల్ల చెదరంగా అంటే వాళ్ళ ఆశ ఎట్టుందంటే మొత్తం శిరఛేదం చేయబడ్డ వాళ్ళంతా అంటే వాళ్ళ జీవితాలు విస్తర మన కుక్కలు ఇస్తరాకులు పడేస్తే ఎట్లాంటిది చింపి భయంకరంగా ముక్కలు ముక్కలు చేస్తే ఎట్లుంటుంది ఆడక ముక్క ఆడక అట్లా భయంకరంగా అట్లా ఉంది వాళ్ళ జీవితం కానీ వాటి అన్నిటిని దేవుడు నరాలు ఎముకలు కీళ్ళు అవన్నిటిని ఆయన ప్రకటిస్తే అవన్నీ వస్తాయి అంట అక్కడికి అప్పుడు తెలుసుకుంటా అయితే ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఏడో వచ్చిన నేను ప్రవచించి ఉండగా అంటే దేవుడు ఆజ్ఞయిస్తారు మనకి ను ఆజ్ఞ ఇచ్చిండు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు మనకి ఇచ్చిందా లేదా ప్రకటించమని ఆయన ఆజ్ఞ ఇచ్చిండు నువ్వు ఆయన ఆజ్ఞను పాటించి నువ్వు ప్రకటిస్తే అనేకులు రక్షణలకు వస్తారు చనిపోయిన వాడు కూడా తిరిగి లేస్తాడు గుడ్డివాడు కూడా చూపొస్తాడు వాడికి మూగవాడు మాట్లాడతాడు కుంటి వాడు లేసి నడుస్తాడు ప్రతి ఒక్కరు దేవుణ్ణి మయమపరుస్తాడు అలాంటి అద్భుతాలు చేస్తాడు మన సేవలో దేవుడు ఆత్మీయ దశలో పకృతికి సంబంధం అర్థం చేసుకోవాలా అప్పుడేమైనా ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞా ప్రకారము నేను ప్రవచించుండగా గడగడగడ మనం ఒక ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకుంది అన్ని జమ అంటే వాళ్ళ జీవితాలు చెదిరిపోయిన జీవితాలని అదిరిపోయిన జీవితాలని చిన్న భిన్నమైన జీవితాలని మొత్తం కలుసుకుంటున్నాయి అక్కడ అన్ని ఒక దగ్గరికి వస్తాయి జమ వాళ్ళ జీవితము తయారవుతుంది క్రియేట్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళ ఆశ లేని జీవితము నిరుత్సాహమైన జీవితాన్ని తిరిగి జీవంతో నింపుతుడు మళ్ళా క్రియేట్ చేస్తుండు ఆయన వాక్ ద్వారా ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడుతుండ్రు ప్రవచించమని ఏ హెచ్కెలు క్రియేట్ అయిపోతుంది అక్కడ ఒకదాని కలుసుకున్నాయి అప్పుడు ఏమైంది అక్కడ చూడగా నరములు మాంసములు ఒకదాని మీద వాటిపైన చర్మము కప్పిన అయితే వాటిని జీవాత్మ ఎంత మాత్రం లేదు అన్ని జమైపోయినాయి అన్ని దగ్గరకు అయిపోయినాయి అన్ని జమైపోయి మనిషిలాగా తయారైపోయిండు శరమంత చిండు ఒక శవంలాగురుడు అక్కడ అన్ని జమైపోయినాయి కానీ జీవం లేదు ఈరోజు క్రైస్తవ జీవితం అట్లనే ఉంది అన్నీ ఉన్నా కానీ జీవం లేదు చల్ల చదమైన జీవితాలు సమకూర్చబడ్డాయి కానీ జీవం లేదు దేవుడు సమకూర్చని జీవం లేదు కానీ దేవుడు మాట్లాడుతున్న నిరోజి వాళ్ళు ఎంత మాత్ర జీవం లేదు అప్పుడు నరపుత్రుడ జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లా అనుము ఇట్లా ప్రభుగ్యూహో జీవాత్మ నదదిక్కులని వచ్చి హత్తులని వీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడువు ఊపిరి విడువు అని ఆయన ప్రవచిస్తున్నాడు అప్పుడేమైంది అక్కడ ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రకటింపగా ఆజ్ఞ అంటే ఆయన చెప్పండి నేను చేయగమైంది అక్కడ వారిలోకి జీవాత్మ వచ్చిందంట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు మనుషులను జీవింపజేస్తాడంటే నువ్వు ఆయన ఆజ్ఞని పాటిస్తున్నావు ఇది మన మన గొప్పతనం కాదది వాక్యాన్ని పాటిస్తున్నావు ఇది ముఖ్యమైనది విన్న వాక్యాన్ని మనం పాటించాలా దాన్ని ప్రాక్టీస్ చేయాలా చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఆయన చేసిండే వాక్యం ఆయన పైన స్వరం వినిపిస్తుంది దానికి దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన వాక్కు ప్రత్యక్షమే మాట్లాడుతుంటే దేవుడు ఏం చెప్పాడు ఏ అదే చేస్తాను ఈరోజు ఆయన ఏం చెప్పింది దేవుడు ఏం చెప్పిండో మనం కూడా అదే చేయాల అప్పుడు ఆయన ప్రవర్తిస్తే ఏమైందంట జీవాత్మ వచ్చిందంట అప్పుడు ఏంది వారు సజీవులయ్యి లేచి లెక్క సౌక్యం కానీ మహా సైన్యం లాగా ఎంత గొప్ప కార్యం చూడండి మహా సైన్యం అంట ఒక గొప్ప సమూహము తయారైపోయింది చూడండి మన సేవలో అలాంటి జరిగితే ఎంత బాగుంటుంది మన కూడా అలాంటి ఆశ ఉండాలా లేదా నాకైతే ఉన్న ఆశ ఆశ తప్పు లేదు కదా వాక్యం ఉంది ఆశగాల ప్రాణ తృతి ఆ స్థితికి మనం ఎదగాలని ఆశ మనం ఎదగాల అందుకు మనం ప్రయాసపడతా ఉంటాం వాక్యములు బలపడతా ఉంటాం ఎంత టైం ఉన్నా కానీ ఏమున్నా గానీ అన్ని పక్కన పెట్టి ఆ ఒక్క గంట సేపు కొంతసేపు ప్రార్థనలో సమయం గడితే ఎంత సంతోషం ఉంటుందో ఒకరి ద్వారా ఒకరు దేవుడు మాట్లాడుతూ ఉంటాం ఒకరి నుంచి ఒక దేవుడు నేర్చుకుంటూ ఉంటాం మనం మనం నేర్చుకుంటాం మన నుంచి ఇతరులు నేర్చుకుంటారు వాక్యంలో బలపడతా ఉంటాము జీవంతో నింపబడతాం ఆ జీవాన్ని ఎంచేలా మనుషులకి ఇవ్వాలి ఆయన జీవాన్ని మనకి ఇచ్చిందా లేదా చచ్చిపోయిన మనందరిని బతికిచ్చిందా లేదా మనం ఈరోజు ఆయన వాక్ ఆయన జీవాన్ని పొందుకున్న మనం కూడా ఇతరులను కూడా బ్రతికించాలా లేదా కాబట్టి నేను ఇంకొక వాక్యం చూసి నేను క్లోజ్ చేస్తాను ఇప్పుడు మనం అపోస్థుల కార్యంలోకి వెళ్తాము పాత నిబంధన కాలంలో జరిగిన కార్యాలు క్రొత్త నిమంధన కాలం కూడా ఎట్లా జరిగింది ఒకసారి చూసి మనం వాక్యాన్ని ముగిస్తాం అపోస్తుల కార్యం ఐదో అధ్యాయము పదకొండవ వచ్చినంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం ఈరోజు అలాంటి ఆసక్తి మనకుందా అపోస్తుల కార్యం పదకొద అధ్యాయం పదకొండవ వచ్చినంలో ఈ ఐదో అధ్యాయం మొదట అనన్య సకరకుండా చెప్పబడింది అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు అయితే పౌరు పేతుల ద్వారా ఎన్నో అద్భుతాలు అక్కడ అప్పుడు ఏమైందంటే పదకొండవ వచ్చిన చూస్తే మనకు అర్థమైపోతుంది సంఘం అంతటిని ఈ సంగతులను వినిన వారందరికీ మిగులు భయం కలిగను అలలీయ ఇలాంటి కార్యాలు మన సేవలు జరిగితే మనుషులకు భయం వస్తుందా లేదా ఏంది ఎంత గంభీరమైన కార్యాలు జరుగుతున్నాయి ఎంత గొప్ప కార్యాలు జరుగుతుంటే ప్రభు చేస్తున్న రీతిగా మనం ముందుకెళ్తే ఈ సంగతులు వినిన వారు అంటే అక్కడన్నా అక్కడ జరిగిన వాటి అన్నింటిని విన్న సంగం విన్నారు అంటే దేవుని నమ్మకం విన్నారు తర్వాత విని వారందరూ అంటే చుట్టుపక్కల ఎంతో మంది మధ్యలో నువ్వు అద్భుతాలు చేస్తూ ఉంటే నలుమూల నుంచి ప్రజలంతా వచ్చి ఆయన నామాన్ని మయమపరుస్తారు ఆ రీతిగా ఏసుక్రీస్తున్న నామని ఉన్నత స్థితి మనం లేవనెత్తాలా ఆ నామంలోనే రక్షణ ఉందని మనం ఎలుగెత్తు ప్రకటించాలా ఏమిటక్కడా మిగులు భయం కలిగిందంట తర్వాత ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహాత్ కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను అలా లూయా సూచక్రియలు మహాత్ కార్యాల కలిగినట్టు మహాత్ కార్యాలంటే ఎలాంటి కార్యాలు చేస్తే వాళ్ళు భయం వచ్చింది వాళ్ళకి ఎంతగా వాళ్ళు ఆశ్చర్యపడ్డరు ఊహించుకోండి ఎలాంటి కార్యాలయం జరిగి ఉండొచ్చు అక్కడ అపోస్తులు చేత చేయబడుచుండేను అంటే అపోస్తులు చేసిన ఆ కాలంలో ఆ కాలంలో చేసిన మొదటి శతాబ్దంలో అపోస్తులు చేసినావు ఈ చివరి టైంలో ఎన్ని టైంలో నువ్వు నేను చేయలేమా నీకు అలాంటి ఆశ ఉందా వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు ఆత్మ నీలో ఆత్మ ఒకటే కదా అంటే వాళ్ళు ఎట్లా ప్రయాసపడి అట్లా ప్రయాసపడితే మనం కూడా అట్లా చేయగలం ప్రయాసం చేయలేం అనుకుంటే సరిపోదు క్రియ చేయాలా ప్రయా తగిన ప్రయాస ఆత్మల కొరకై పరిగెత్తాల ప్రయాసం ఉంటే దేవుడికి ఎంతగానో ప్రయాసం ఉందని దేవుడి ఇస్తాడు అటు వస్తే గిఫ్ట్స్ సేవల పోతేనే గిఫ్ట్స్ వస్తాయి దానికి పేరుతు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మొట్టమొదటానికి పరిశుధాత్మ అభిషేకం అయింది తర్వాత భాషల వరం వచ్చింది భాషల వరం వచ్చి తర్వాత ప్రవచన వరం వచ్చింది తర్వాత స్వస్థత వరం వచ్చింది తర్వాత వివేచన వరం వచ్చింది ఐదు వరాలు ఒకసారి రాలేనికి ఆయన సేవలో పోతా ఉంటే ఒక్కో దశలో ఒక గిఫ్ట్ దేవుడు ఇచ్చుకుంటూ పోయింది అలాంటి అద్భుతాలు చేయగలిగిన వాళ్ళు ఒక్కసారి చేయలే అట్లా తీర్మానించుకున్నారంటే తీర్మానం అంతే అలా లేదు నీకు విధేయత చూపించాల వాకి వాకుకి విధేయత చూపించి నువ్వు ముందుకు వెళ్తూ దేవుడు దాన్ని ఆమోదించి ఆయన పవర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అధికారం రిలీజ్ చేస్తూ ఆ పవర్ దేవుని వాక్కు పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండి ఆ కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుని ఆత్మిక కార్యాలు చేస్తూ ఉంటాడు కార్యశుద్ధి కలుగు ఉంటాడు అనేక పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళ పాపం ఉన్న వాళ్ళని వాళ్ళు తెలుసుకొని కుంగిపోతారు కుమిలిపోయి అయ్యా మేము తప్పు చేసినాము అయ్యారా మేము ఏం చేయాలని చెప్పి అట్టం మాట్లాడతారు వాళ్ళు అవి జరుగుతాయి అలాంటి కార్యం మీరు ఊహించుకోండి పీతురు వాక్యం చెప్పప్పుడు ఎంతమంది ఎట్లా వాక్యం చెప్పు ఉంటాడు చెప్పండి ఎట్లా చెప్తే వాళ్ళ పశ్చాత్తాపం వచ్చి దినంలో ఐదు మంది మూడు మంది రక్షణ పొందిందంటే అది మామూలు విషయం అది ఎంత పవర్ఫుల్ అభిషేకం అది ఈరోజు నీలో లేదా అభిషేకం మనలో లేదా విశ్వాసంతో వెళ్ళిపోయిన వాళ్ళు విశేషంగా ఇచ్చాడు ధారాళంగా ఇచ్చాడు దేవుని ఆత్మ అడుగు వారికి కొలత లేకుండా ఇచ్చాడు మనం కొంతవరకు సాగు ప్రాబ్ అనుకుంటాం కానీ కొలత లేకుండా ధారాళంగా పరిశుధాత్మని పొందుకున్నారు గంభీరంగా ఆత్మ పూనులై ఎల్లిండ్రి సేవల వాళ్ళు అప్పుడు అద్భుతాలు జరిగినాయి మన పట్ల ఈ చివరి కాలంలో తర్వాత ఏముందంటే అక్కడ ఒక విషయం జరిగింది అక్కడ ఏంటంటే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహాత్కాల అపూర్తిగా చేయబడుచున్నాను వారందరూ తర్వాత ఏమి వారు అందరూ ఏక మనసుకులై ఇది మనం అర్థం చేసుకోవాలి ఏక మనసు అనేది ఉండాలి మనకి ఎప్పుడైనా కూడా ఒకటే ఏక మనసు కలిగి ఉండాలి ఏక మనిషి లేకపోతే కష్టం అన్నట్టు ఏక మనసు చేయండి తొలమని మండపంలో ఉండరు అక్కడ ప్రార్థన చేసుకుంటారు తర్వాత ఇక్కడ ఏమైంది పదమూడు వచ్చినాలో పద్నాలుగు వచ్చింది చూస్తున్నాం మనం ప్రజలు వారిని ఘనపరుచుండేది ఘనత అంటే వాళ్ళకి చూడండి ఏసుక్రీస్తు నామో ఘనపరచబడింది వీళ్ళు మంచి సేవకులన్నీ బిరుదు కూడా వచ్చింది వాళ్ళకి ప్రజలందరూ ఘనపరుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళంతా అద్భుతాలు చూసి ఘనపరుస్తున్నారు అక్కడ తర్వాత ఏమి జరిగింది అక్కడ వింత రకమైన కార్యాలు జరుగుతున్నాయి అక్కడ పురుషులు స్త్రీలు అనేకులు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ అనేకులు మరి ఎక్కువగా అంటే పురుషులు స్త్రీలు చాలా మంది తర్వాత ఎక్కువగా విశ్వాసాలు ప్రభు పక్షంలో చేర్చబడిరి అలా ఎక్కువగా అందరు విశ్వాసం అంటే అందరు ప్రభు నమ్మిదంట కార్యాలు చేసి చూడండి ఎలాంటి అభిషేకము ఆ వాక్కు నువ్వు వాళ్ళు ప్రకటించినప్పుడు ఏసుప్రభే వాక్ కదా ఆయనే రక్షకుడు అని ప్రకటించినప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి అక్కడ అద్భుతాలు భూమి తల్ల కిందలు చేసిందా లేదో మనం మన నీకు ఆశ ఉందా అలాంటి సేవ ఆశ ఉంటే దేవుణ్ణి నడిపిస్తాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు అనారోగ్యం సరే నీకు ఆశ ఉందా నీ ఆశని నేను పరిగెత్తిస్తుంది పరిగెత్తి శరీరం కాదు నీ ఆత్మ ఆత్మ పరిగెత్తుది ఆత్మ నిన్ను తీసుకొని శరీరాన్ని కూడా ఈడ్చుకొని పోతాడు ఆత్మ ఆత్మ అంత పవర్ఫుల్ అన్నట్టు ఆసక్తి విషయంలో మందులు కావద్దు ఆత్మయను తీవ్రత గల వారి దేవుని సేవ చేయమని వాక్యం ఆత్మని నిన్ను నడిపిస్తాడు ఆత్మని నడిపిస్తాడు ఏలియా నలభై దినాలు పరిగెత్తుందంటే శరీరంలో నలభై రోజులు పరిగెత్తునంటే మామూలు విషయమా నీ శరీరం కొంచెం పరిగెత్తు చూడు వాకింగ్ చేసి నీ శరీరం అలసిపోతాను కానీ అక్కడ ఏం పరిగెత్తి ఏం తీసుకెళ్లి ఆత్మ తీసుకెళ్లింది ఆత్మలో జరుగుతున్నవైనా ఆత్మలోను ఆ అనుభూతికి మనం పోవాలని ప్రభు మన హెచ్చరిస్తున్నాడు మనకు ఆశ ఉంటే నడిపిస్తారు తప్పక ఆయన అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయమైన విషయం జరిగింది అక్కడ ఏంటంటే విశ్వాసం అనేకులు ప్రభు పక్షాన్ని చేర్చబడే వాళ్ళంతా వాక్యం చేసి ముగిస్తా అయితే అప్పుడు ఏం జరిగిందంటే అందుచేత ఎందుచేత విశ్వాసం కలవాలన్నారు ఎంతో మంది విశ్వాసాలు తయారైపోయి అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ సూచకీలు జరుగుతున్నాయి అందరూ ప్రభుని గనపరుస్తున్నారు తర్వాత అందుచేత పేతులు వచ్చి చుండగా రోగులను వీధులోకి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతని నీడైనను పడునేమని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి ఇది ఆశ్చర్యంగా ఉంది ఇది సీన్ ఊహించుకోండి పేతురు ఒక రోడ్ మీద రోడ్డు పక్కన అన్ని మంచి బెడ్స్ ఉన్నాయను ఇప్పుడు మన హాస్పిటల్ పోతే ఏముందో మధ్యలో తవ్వు ఉంటది డాక్టర్ నడుచుకుంటూ పక్క ఈ పక్క ఆ పేషెంట్స్ ఉంటా ఉంటారు ఇప్పుడు అట్ ఆ విధానం గుర్తు చేసుకోండి పేతురు అట్లా నడుచుకుంటూ ఉంటే ఆయన నీడ తగిన అంతా స్వస్థత నీడ తగిలితే స్వస్థత పొందింది కానీ పేతురు నీడది ప్రభు నీడ ఏసు ప్రభు నీడ ఏసు ప్రభు ప్రభులో ఉన్న ఏసు ప్రభు పేతురులో ఉన్నాడు పేతురులో ఆయన ఉన్నాడు ఆయన నీడ తాగిన వాళ్ళంతా ఆ పవర్ మనుషుల్ని రోగులంతా స్వస్థత పొందినంట తర్వాత వాళ్ళు ఏం చేసింది తెలుసా ఆయన అట్లనే పోతూనే ఉన్నాడు వీళ్ళు ఏం తెలుసా మరియు ఎరుసలేము ఎరుసలేములో తర్వాత చుట్టుపక్కల ఉన్న పట్టణములలోను చుట్టుపక్కల అంటే ఎరుశులేం చుట్టుపక్కల ఉన్న రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారందరూని మోసుకొని వస్తే వారందరూ స్వస్థత పొందినంట అలా లూయ ఎంత బాగుంది తెలుసా నాకు ఎంత సంతోషం అనిపిస్తుందో అంటే దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తుండో ఒక సేవకుల ద్వారా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి ప్రభావ ఇలాంటి కార్యాలు మేము చేయలేము ప్రభా అంటే ఎందుకు చేయలే చేయగలం నువ్వు కానీ నువ్వు వాళ్ళలాగానే ఉన్నవా పేతుల్లాగానే ఉన్నవా సమస్తాన్ని వెంట విడిచిపెట్టి వెళ్ళి వెంబడించరా వాళ్ళు కలిగిందని మొత్తం విడిచిపెట్టి వెళ్ళి వెళ్ళిపోయినా లేదా వాళ్ళని విడిచిపెట్టే వెళ్ళిపోయిందా లేదా సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా అన్నదమ్ము లక్షలు మొత్తం విడిచిపెట్టినా అది విడిచిపెట్టమని ప్రభు చెప్పడు నీ బాధ్యతను నిర్వర్తించుకునే తర్వాత వెళ్ళిపోతేనే ఉండాలా దానికి సంబంధించిన కాదడి నీ తీర్మానం సంబంధించింది అలాంటి అద్భుతాలు పేతురు తన సేవలో చేసిండు నీ నా సేవ మనం మనం కూడా అలాంటి అద్భుతాలు చేయాలా లేదా దేవుడిస్తాడా లేదా ఆశ ఉందా మనకి ఆశ ఉండాలా ఎందుకంటే అనిచ్చిన అభిషేకం ఎంతో గొప్పదడి ఆయన నామాన్ని ప్రకటించాడు మనుషులకు భయం వచ్చేసిడు అక్కడ ఈ చివరి కాలంలో అనేకులు అట్లా వస్తారంట అందుకే యశాయ గ్రంథం అరవయోధ్యయంలో చూస్తాం నీకు వెలుగు వచ్చిన లెమ్ము తేజల మహిమ నీ మీద ప్రకాశిస్తుంది వెలుగు నీలో కనిపిస్తా ఉంటే అనేకులు చీకటి అప్పుడు బయటకు వస్తారు ఆ స్పందించి అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు నీ దగ్గరికి ఆ వెలుగు దగ్గరికి వస్తారు అప్పుడు చూడుము కనులెత్తి చూడు చుట్టూ కటిక చీకటి జనులకు అమ్ముచుందంట ఈ రోజు జనులంతా కటిక చీకట్లో ఉన్నారు పాపం చీకట్లో ఉన్నారు అందుకు వెలుగు అవసరం వాళ్ళు అక్కడే పడిపోకాల చర్లో పడిపోన్నారు వెలుగు లేదు ఎందుకంటే దుష్టుడు వెలుగు చూడకుండా వాడు అడ్డగించండి వాడు ఈ రోజు నువ్వు ఆ వెలుగును దరిచుకుని నువ్వు వాళ్ళ దగ్గర నువ్వు పోయి వాళ్ళు ఆ దుష్టుల మీద విజయం పొంది వాళ్ళు బయట తీసుకొని రావాలా అందుకు దేవుని అభిషేకించి ఆయన వాక్కు నీకు ప్రత్యక్షమైంది ఈ రోజు ఆ వాకునిలో ఉంది నువ్వు ఏ రీతిగా దాన్ని ప్రకటిస్తున్నావు ఎందుకు దేవుని అభిషేకించండు అది మనం తీర్మానించుకొని దేవా నన్ను ఆ రీతిలో నడిపించాలని ప్రార్థన చేసి మనం ముందుకెళ్దాం ప్రభు మనకు సహాయకుడు కాబట్టి తప్పగా మన ఆశలను నెరవేర్చి ఆయన కొరకు మనం సేవ చేసి అనేకులు ప్రభు చెంత నడిపిస్తాం అలాంటి సేవలో ప్రభు నడిపించాలని మనం ప్రార్థిస్తాం పరిశుద్ధి రఘు మా ప్రియ పర్లోకప్ తండ్రి నీకు ఎంతో వర్ణాలి ఈ గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడినా ప్రవ్వ మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించినారు ప్రవ్వ నైనా పాత నిబంధన మీ వాక్కు మీ వాక్యం ఏ రీతిగా కార్యం చేసిందో ఎన్నో అద్భుతాలు చేసిందో కృత నిబంధన కాలంలో మించి ప్రవ్వ అద్భుతాలు జరిగినాయి మీ సేవకుల ద్వారా అపోసలు జరిగినాయి కాబట్టినైనా అపూసలు చేసిన ప్రాభ మేము కూడా ఈరోజు చేయాలా కాబట్టి వాళ్ళు ఏ రీతిగా సేవ చేసింది ఎలాంటి ఆత్మలు వాళ్ళు సంపూర్ణంగా తయారే మీద తయారు కావాలా ప్రభావ అలాంటి సేవ చేయాలా ప్రభావ ఈ నామాన్ని మయమపరచాలా ప్రభావ ఎంతో మంది ప్రభావ ఎముక ఎండుకునే ఎముకలు లోయలో పడిపోయినారు ప్రాభ సమాధుల్లో ఉన్నారు ప్రభావ ఆ సమాధుల నుంచి మేము బయట తీసుకొస్తాను ఆత్మీయ స్థితిలో చనిపోయిన వాళ్ళు ప్రభావ వాళ్ళ మీ జీవం నింపాలా ఈ యొక్క ఎముకల లోయలో ప్రభావ మీరు మమ్మల్ని నడిపిస్తుంది చూస్తున్నాం ప్రాభ అటు ఇటు చూస్తున్నాం ఎందుకంటే మీరు అక్కడ నడిపించినారు లోయలోనే దింపింది ప్రాభ అక్కడే బెట్ల ఏకెళ్ళు అటు ఇటు నడిపించినారు కాబట్టి ఈ రోజు ప్రపంచమంతా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు చూడండి కనులు చూడండి నా ప్రజలు ఎట్లా నశించిపోతున్నారు నా బిడ్డలు ఎట్లా నశించిపోతున్నారు చూడండి కనులు చూడండి కోత విస్తారం ఉంది పని వాళ్ళు కొద్దు ఉన్నారు కోత ఎవరు నా కొరకు వస్తారు ఎవరు నా కోసం తీర్మానం చేసుకొని నేనున్నాను ప్రాభని ఎవరు నా నా సేవ చేస్తారు వాళ్ళు తీర్మానించుకుంటే దేవుడు మనం నడిపిస్తాడు ఏషయ్య ప్రవక్త అంటున్నాడు ప్రభు అంటున్నాడు అయ్యో ప్రభు యహో నేను కనునారా చూసి అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు నా నిమిత్తం ఎవరిని నేను పంపాలా ఎవరిని నా నిమిత్తం వెళ్తాడంటే ప్రవక్త మాట్లాడుతున్నాను ఏషయ్య ప్రభా నేను వెళ్తాను ప్రభా నీ నిమిత్తం నేను పోయి సువార్త ప్రకటిస్తా అని తీర్మానం ప్రవక్తలు అందుకు అలాంటి కార్యాలు చూడగలను ఈ రోజు నువ్వు నేను తీర్మానం అలాంటి కార్యాలు మనం చేయగలం అనేకలు ప్రభు చేత మనం నడిపించగలం అలాంటి కృప మనకు అందరికీ అనుభవించాలా అని మనం ప్రార్థన చేద్దాం ప్రభావ నాకు ఆశ ఉంది ప్రభావ నన్ను నడిపించు నా శరీరం బలహీనంగా ఉంది కానీ బలపరచు ఆత్మలో నడిపించు ఆత్మలో మేము బలపడాలా శరీరాన్ని ఛేదించుకోవాలా అలాంటి కృప నాకు అనుగ్రహించి అని ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ నా తండ్రి చేస్తయ వాక్య మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఆత్మ సిద్ధంగానే ఉంది ప్రవ్వ కానీ శరమే బలహీనం ప్రవ్వ కాబట్టి నాయన మా బలహీనత నుంచి మాకుల కల్పించండి అపోస్తులు ఎలాంటి కార్యాలు చేశాడు యుగ సమాప్తిలో మేము దానికి మించి మేము కార్యాలు చేయాలా ప్రవ్వ మాకు ఉంది అలాంటి ఆశ ప్రవ్వా రచించిపోతున్న ఆత్మల కొరకు వాళ్ళు పరిగెత్తి వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రభావ త్యాగం చేసుకుని సేవ చేసింది ప్రభావ్వారి వరకు వాళ్ళు సాక్ష్యం ఇచ్చిన నిన్ను మైమపర్చినారు ప్రభావ యేసుక్రీస్తు నామో ఘనపచ్చబడిన అన్ని జనులలో ఆ రీతిగా మీ నామాన్ని మేము గణపరచాలా గొప్ప సమూహాన్ని మేము తీసుకొని మీ సన్నిధికి ఆత్మల భారం కలిగి తీసుకొని రావాలా ప్రభావ అంటే అభిషేకం మాకు అనుగ్రహించి ప్రతి చోట మీ కొరకు మళ్ళీ పెట్టుకొని ఈ ఆరాధన పాల్గొన్న బ్రదర్శిస్త నూతనంగా మీరు అభిషేకించు అద్భుతం అభిషేకించాను ఓ ప్రభువా ఇది బలపచ్చి తిలపచ్చి మీకొరకు ఆశన పెట్టుకొని మీ రాకరికి మనందరి సిద్ధపర్చుకమని తర్లరా అన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన ఉంద్రి ఆమేన్ తోడు మిసప్రభువ నాకించిన వర్వాక్యమాలని జింప చేస్తున్నది అనేకరుగుల తర్లియ నదియా యోహన్ల మండించు మా ఉది మండించాల తర్లియ నదియ కసరసతి నడిపికి ఆనందచే బులుకులను చూసి ఆత్మ మార్వంక నీరు ప్రదదచే నది వనిస్తదు ఆ తర్లియ నది వనిస్తదు ఆ వాక్య పరిచర్య గొప్పదేవ మహిమ స్వరూపి ఆత్మస్వరూపి మృత్యుం చేయడానికి వందనాలైన ఏసే క్రిస్తున్నాం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి మీరు ఫలింపు దయచేయండి ప్రభు దేవం మీ యొక్క అద్భుతాలు ప్రభావ ప్రభావ మీ శిష్యులతో ఎలా జరిపించడో ప్రభావ వివరించి చెప్పినందుకు మీకు వందనాలు ప్రభా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రభావం కూడా ఇలాంటి అద్భుతాలు చేయాలా ఈ లోకంలో మీ కొరకై ప్రభా తీర్మానం చేసుకుని స్థిరత్వంలో మేము రోషం కలిగి జీవించాలా ప్రభా దృఢమైన నిశ్చయిత ప్రభా మేము తీసుకోవాలా ఇలాంటి అద్భుతాలు చేయడానికి అవును సోవ శరీరం బలహీన ప్రభావ కానీ ఆత్మ సిద్ధమే స్టోభ ఆత్మని సిద్ధపరిచే స్వభావ ఇట్లాంటి అద్భుతాలని ప్రభా మీ నామ మహిమార్దమై జరిగించుకుంటే ఈ లోకంలో ప్రభావం మేము వెళ్లాలా అనేకులని ప్రభావ యొక్క మార్గంలోకి నడిపించాలా మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా మీరే మాకు నీడగా ఉండండి ప్రభా మా మార్గం మీరే శ్రవ మా సత్యం మీరేస మా జీవం మీరే స్ప్రభా మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు ప్రభా అ కృపగల తండ్రి ప్రభా దయగలు తండ్రి వేసు ప్రభా పనికిరాని మమ్మల్ని ప్రభా ఎంచుకునేసి ప్రభా మీ సర్వసత్యంలో నడిపిస్తూ రాజా మీ వాక్యాలని ప్రభా పాటింపజేస్తూ ప్రభా ఈ యొక్క మార్గంలో నిలబెట్టినందుకు ప్రభా మీకు వందనాలు తండ్రి దీనిలో నుంచి తొలగిపోకుండా ప్రభా ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా దిర్కులు ఇబ్బందులు ఉన్నా ప్రభా శోధనలు శ్రమలున్నా కాని ప్రభ వాటన్నింటినీ వేసిన నామంలో జయిస్తూ ప్రభా మేము ముందుకు నడిపింపబడాలా అనేకులను ప్రభ యొక్క మార్గంలోకి నడిపించాలా ప్రభా మీరే మమ్మల్ని బలపరచండి ప్రభ మీరే మమ్మల్ని అభిషేకించండి ప్రభా మీ నామం మహిమార్థమేసి ప్రభా సంపూర్ణంగా మేము తీర్మానం చేసుకుని ఉండగా మమ్మల్ని నడిపించండి అభిషేకించండి బలంగా వాడుకోండి ప్రభా అపస్తులు చేసిన ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకారాలు మేము కూడా దానికి పరిశుద్ధతగా మేము ఉండాలా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా మీ ఆత్మ ఆత్మాభిషేకం అగ్ని అభిషేకం ప్రభావం మేము నింపుకోవాలా ప్రభా మీరు మాకు తోడుగా ఉండేసూయ మీరే ప్రభావం నడిపించండి శరీరం కృంగతీస్తుంది ప్రభా శరీరం కృషింప చేస్తుంది కానీ ఆత్మ చేత వాటి ఇచ్చినన్నింటినీ ప్రభా మేం చేయించాలా వేస్తా నామంలో అలెలుయ అప్పుడు ఇలాంటి అద్భుతాలు జరిగించగలుగుతాం మీ నామం మహిమార్థమేసి ప్రభా తోడుగా ఉండండి యుగ మీ నామంకే మహిమ కలుగును గాక మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ బ్రదర్స్ ఇస్తారు కుటుంబాలకి ఇంకెంతమంది రాలేదు ఆ కుటుంబాలకి పిల్లలకి వాళ్ళ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడైండుగాక ఆ మేన్